అనుబంధం నలభై దురిత మృత్యువట దొంగలట చిరివరుడ దయచేసిన మలయచునే చేరిన మధుకైటబులను చెలనెత్తురువడచిన ఎట్ల కలు బిడిచి రక్తము ఒడి గ్రోలక విలయాడట విడచీనా కారించి కనక కసిపుని నకముల జీరి కడుపుచించిన ఎతడు ఈరస పసురుల ఎముకలు విరువక వీరసింహుడ విడిచీనా చెనకి దశముకుని చేతులు తలలు చని కండలు కోసిన ఎతడు ఘనుడట తిరువెంకటపతి దుష్టులు తనువుల జండక తడసీనా